చైతన్యము చెప్పు మూడో ఈ విధముగా తెలిసిన వారు తనను ఇతరుల నుండి రక్షించుకో అంశాలని వ్యాసరామరాజు గారు అధ్యుకేషన్ ఉపదేశిస్తున్నారు కఠోపనిషత్తు సందర్భంగా ప్రధానం ఈశ్వర లక్షణాన్ని నిరూపిస్తున్నారు ఎవరైతే ఈ బుద్ధికి వేరైనటువంటి వాళ్ళు అంటే మహత్తత్వము అవ్యక్తము ప్రత్యేకాత్మ ఈ మూడు స్థితులకి సంబంధించిన ఈశ్వరుడు ఇంద్రిలు శబ్ద స్పర్శ లుగడుగులు వెల్పున్నటువంటి మనిషిగానే మానవ శరీరంగానే తోస్తున్నానే కానీ నాకు నేను ఈశ్వరుడు అని అసలు నాకు అలా పేరు రావడం లేదు కదా మరి ఎట్లా నేను భర్త కాదని చెయ్యి నేను టువంటి లక్షణాలు లేకుండా నిర్వహిస్తారు మానసికమైనటువంటి పరిణతి బుద్ధి యొక్క పరిణతి చేత కర్మన కర్మల సిద్ధింపజేసుకొని ఆ నైష్కర్మ సిద్ధి యొక్క బలం చేత నేను అనేటటువంటి అహంభావనను ఆ నేను స్థానంలో ఈశ్వరుడే కర్త ఈ బలవాన్ని ఎవరు ఇంత బాగా నేనే పిల్లవాడు ఎలా అయ్యాడమ్మా ఇంత గొప్పవాడుగా నా వల్లే అయ్యాడండి ఈ రకమైనటువంటి కర్తృ స్వభావాన్ని తేజించాలన్నమాట ఈ భర్త గారు ఇంత బాగా అవడానికి కారణం ఏమిటమ్మా అంటే నేనే అయ్యానండి ఏ భార్య చెప్ప నా వల్లే ఈయన ఇంత ఆయన చెప్పుకుంటాడు నా భార్య యొక్క సహకారం మరొక్కడ చెప్పుకున్నప్పుడు కూడా నీళ్ళు అభిమానం ప్రవేశిస్తుంది ప్రశంస ద్వారా కూడా అభిమానం కలుగుతుంది అయితే సామాన్య రీతిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొంగక కొంగక ఉంటారు ప్రశంస చేత పొంగరు స్వీకరించాలి స్వీకరించకపోతే ఎవరి గిఫ్ట్ వారి దగ్గరే ఉంటారు కాబట్టి ఎవరి గిఫ్ట్ వారి దగ్గరే ఉన్నప్పుడు మనం ఏం బాధించలేదుగా మన నియోజకం దాన్ని స్వీకరించలేదు అట్లా మానసికంగా బౌద్ధికంగా శరీర భావనని ఈ పంచీకరణ యొక్క జ్ఞానం పంచకోశ విరమణకు పంచకోశ నిరసనకు ప్రతి ఒక్కరూ తప్పక వినియోగించుకోవాలి ఇది ఆంతరిక సాధన ఇది ప్రతినిత్యం చేయవలసినటువంటి సాధన అనుక్షణం చేయవలసినటువంటి సాధన ఈ విచారణాక్రమం ఎప్పుడూ జరుగుతూ ఉండాలి అయితే ఈ విచారణాక్రమ ఈశ్వరుని ఎందుకలిగినది శ్వాసం చేత దైవ విశ్వాసం చేత దైవ బలాన్ని అందుకున్నటువంటి వాడై ఈశ్వరానుగ్రహాన్ని అందుకున్న వాడవై ఈ అభిమానా మొదలకు భూతముల ఉత్పత్తి కంటెను పూర్వమే ఏది ఉన్నదో అది హృదయాకాశమును ప్రవేశించి భూతములతో కూడా ప్రకాశించుచున్నదో దానిని జ్ఞానులు చూదురు అదే ఇది నీవడిగిన ఆత్మ తత్వమిదియే అది దైవతముగా ఉన్నది చైతన్యమే అధ్యాత్మముగా కూడా ఉన్నది కాబట్టి నేను చైతన్యమే ఈశ్వరుడు అనేటటువంటి స్ఫురణ కలగగానే దైవం యొక్క బయట ఉండదు దర్శనంగా ఉండదు ఆనైపోతాడు తనకి ఆ దర్శనానికి స్థితి కలుగుతుంది ఇది అభేద స్థితి ఎందు అంతటా దైవ అనేది చూస్తుంది అంతటా ఈశ్వరుణ్ణి తెలుస్తాడు అంతటా ఈశ్వరీయమైనటువంటి విభూతిని తెరిస్తారు అంతటా ఈశ్వర చిద్విలాసాన్ని గమనిస్తారు సర్వాన్ని ఈశ్వరుని యొక్క ప్రతిభ పాఠ విశేషములతో ఈశ్వరిస్తుంతా కూడా ఈశ్వరుడే తనకు ప్రత్యక్షమయ్యేటట్లుగా తాను ప్రకృతి ద్వారా వ్యక్తమవుతున్న విధానం ఎట్లా అవుతున్నాడో తగినది కొంద కోరేది మరొకటి ఏడీ లేదు కదా తన అనుభవింప తగినది అనుభవింప కోరేది తనకు అన్యమైనటువంటి లయమై అవ్యక్తమే మిగిలియుంను జీవులు కూడా తమ తమ కర్మ వాసనలతో కూడి సూక్ష్మ శరీరముతోందే నిలిచిందురు మరల సృష్టి ప్రారంభ సమయమున్న ఆకాశ పంచభూతముల కంటే ముందుగా హిరణ్య జన్మించును అతడే దేవానితో పాటు అంతర్యామి రూపమును నివసించును అట్టి పరమాత్మను జ్ఞానులు మాత్రమే చూచుచున్నారు మరియు ప్రాణస్వరూప హిరణ్య గర్భుడు స్థూల ప్రపంచేతాముగా ఉండుటచేత సర్వదేవతామయుడుచున్నాడు ఎస్టి ప్రాణులందు అట్టి నీకు నీ బుద్ధి గుహలయందు ప్రవేశించినట్టి పరమాత్మను ధ్యానాదులతో తెలుసుకొనుముఖ్యమైన సృష్టి అందు కల్పాంతమన్ను మరలా ప్రళయం వచ్చినప్పుడు లయమైనప్పుడు ఈ సృష్టి క్రమం ఎట్లా ఏర్పడిందో ఆ పంచీకరణ విధానం ద్వారా అయితే పోషమైనటువంటి ఆది దేవత అని తెలుసుకోవాలి సర్వ దేవతలు ఇంద్రాది సమస్త దేవతలు అధిష్ఠులు దిక్పాలకులు ఇంద్రియాది అధిష్టాన దేవతలు సమస్తము పంచీకరణలో చెప్పబడినటువంటి విధానంలో పృథివీ పంచకంలో ఏ అధిష్టాన దేవతలు ఉంటారు చెప్తారు ఎవరైనా పంచకంలో భూమిలో భూమి మృత్యువు భూమిలో అన్ని బ్ర విష్ణువు భూమిలో వాయువు ఇంద్రుడు ఇంద్రుడు భూమిలో ఆకాశము అగ్ని బృహస్పతి బృహస్పతి చిత్తం నాకు క్షేత్రుడు క్షేత్రుడు అహంకారముత్రుడు ఆకాశము సదాశివుడు జలములో వాయువు ఈశ్వరుడు రుద్రుడు జలములో జలము విష్ణువు జలములో పృథ్వీ బ్రహ్మ ంతా కూడా దానిలోకి ఆకర్షించబడుతుంది పృథ్వీ తత్వం చేత ఆవరించబడుతున్నటువంటి శరీరమే నేననే వాళ్ళందరం మృత్యు దేవతా ముఖములో పడక తప్పదు జలపంచకానికి అధిష్టానం ఎవరు జలములో జలం విష్ణువు కదా కాబట్టి ఎల్ల పంచకమంతా ఆకాశము దిక్పాలకులు అగ్నిలో వాయువు వాయుదేవుడు అగ్నిలో వాయువు అగ్నిలో అగ్ని సూర్యుడు అగ్నిలో పృథ్వీ అశ్వనీ దేవతలు da roda జయుడు వాయులో వాయు విశ్వయోని వాయువులో అగ్ని అజుడు వాయువులో జలము విశిష్ఠుడు వాయుదేవత అంటే తలు తమంతర తాము ఎట్లా చెల్లిస్తున్నాయి సమంతరతాము ఎట్లా కలుస్తున్నాయి సమంతర తాము సమిత బిందువుగా ఎలా ఏర్పడుతున్నాయి సమంతర తాము జీవాణువులుగా మారలా ఎలా విభజన పొందుతున్నాయి కాబట్టి చలనం అంతా మీద ఆధారపడి అంటే ఈ వాయు చలనం మీద ఆధారపడి కదల్చగలిగే శక్తి ఎండించగలిగేటటువంటి శక్తి శక్తి దేనినైనా కూడా తన విడ్చుకోగలిగినటువంటి చేతుల పోషించాలన్నా ఈ వాయువే లయింపజేయాలన్నా కూడా ఈ వాయువే సమస్త అగ్నిపంచకము సూర్యుడలో ఆకాశపంచకం ఎట్లా లయ పడుతుంది ఆకాశంలో ఆకాశం గురుమూర్తి చెప్పున్నాక ఆకాశంలో వాయువు చంద్రుడు ఎవర ఆకాశంలో వాయువు చంద్రుడు ఎవరైతే కాలత్రయం చేదా బాధించబడకుండా ఉన్నారో ఎవరైతే కర్మత్రయం అనేటటువంటి బంధం లేకుండా ఉన్నారో ఎవరైతే కర్మ ఫల ప్రధానగా ఉన్నారో ఈశ్వరీయమైనటువంటి పృథ్వలో పృథి దగ్గర నుంచి ఆకాశంలో ఆకాశం అనేటటువంటి ఆధార స్థానము ఆధార జడా విమర్శ పద్ధతిగా జడచేతన విమర్శ ఆశ్రయ పద్ధతిగా He would. గురించి చెప్పారు కదా ఈశ్వరకార దర్శనం అని చెప్పారు అయితే ఇప్పుడు ప్రతి రూపాన్ని వెనకాల ఒక భగవత్ శక్తి నడిపిస్తుంది అన్న భావన ఉంది నిరాకారంతో ఇది ఉన్న వాళ్ళకి ఆ దర్శనం ఏ విధంగా ఉంటుంది అందునే